గురుభ్యో నమీ గణానా హవీనాపమశ్రవస్తమ బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతి సీదసాదనంధిపత శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఎక్కడున్నామండి నలభై మూడు చెప్పాలా ఓ నలభై నాలుగు చెప్పాలి నలభై మూడు అయిపోయింది ఓకే తస్మాత్ ప్రణమ్య కాయం ప్రసాదయే పితేవ పుత్ర సఖేవ సఖ్యు ప్రియ ప్రియాసి దేవో అవతారిక చూశాం ఎత ఏం అనే అవతారిక శ్లోకంలో ముందు సంబోధనలు ఏమైనా ఉన్నాయేమో పట్టుకోవాలి హే దేవ అది మొదటి సంబోధన ఒకటే సంబోధన అంటే ఓ ఈశ్వర అని అర్థం హే దేవా తస్మాత్ అంటే అందువలన అందువలన అంటే ఎందువలన అయితే నీ మహిమకు సాటి లేదో అందువలన అప్రతిమ ప్రభావ అని పరిశ్లోకంలో చెప్పారు కాబట్టి నీవు సాటి ప్రభావము లేక మహిమ గలవాడము గనుక ఎప్పటికప్పుడు ఆ మహిమ అనే పదాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలి మహిమ అంటే ఏవో తీయడాలు కనికట్టు కాదు అసలాఘవం మహిమ కాదు మహిమంటే ఈశ్వరుని యొక్క మహిమ అంటే సకల ప్రాణుల ఎందు చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అది మహిమ కన్ను వెనుక శక్తి అయి ఉన్నాడు అది మహిమ వాక్కు వెనుక జ్ఞానమై ఉన్నాడు అది మహిమ సూర్యునిలో పొగలు సూర్యునిలో రాత్రి చంద్రునిలో ప్రకాశిస్తున్నాడు అది మహిమ ఇది మహిమలుంటాయి మహిమంటే ఏవో కనికట్లు హస్తలాఘవాలు ఇవేమీ మహిమలు కావు అవన్నీ ఏదో అయితే బ్లఫ్లు మోస్ట్లీ బ్లఫ్స్ మోస్ట్లీ అక్కడక్కడ స్వయం కన్ఫ్యూస్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యేటి కేటగిరీలో పడుతుంది అంతే తప్ప వాల్యూ కాబట్టి అప్రతిమ ప్రభావ ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలని గురించి చెప్పాను సో సాటిలేని ప్రభావము లేక మహిమ గలవాడా అందువలన నీవటువంటి వాడి కనుక ప్రణమ్య నీకు నమస్కారం చేసి ఎలాగ నమస్కారము కాయం ప్రణిధాయ దేహమును బాగా ఉంచి నీకు నమస్కారం చేసి ప్రసాదయే నీవు ప్రసన్నుడవనట్లు చేస్తున్నాను హేతుకర్తృత్వం అంటే ఎదటవాడి చేత చేయించటం ఒక పనిని ఎదటవాడి చేత చేయించటం నీవు ప్రసన్నుడవు కమ్ము అంటే నేను నీవు ప్రసన్నుడవగునట్లు చేస్తున్నాను ప్రసాదయే ం అహం అహం త్వాం ప్రసాదయే నేను నిన్ను ప్రసన్నుడవగునట్లు చేస్తున్నాను నీవు అంటే నిన్ను ఎవరు ఈశం ఈ ఈశ్వరుడవైన జగన్నాథుడ నాథుడవైన జగత్తునకునాథుడవైన నిన్ను ఈ డ్యం అంతవరకు వచ్చే ఒకటొచ్చింది కొనియాడదగిన నిన్ను సాధారణంగా ఈ డ్య అంటే ఏడా అంటే కొనియాడుట అర్థం పొగడుట లోకంలో మనం ఇతరులని పొగుడతాం మీరు ఇంతటి వాళ్ళు అతని వాళ్ళని పొగొడతారు మామూలుగా ఈ సభలు సమావేశాల్లో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళని ఒకళ్ళు పొగుడుతూ ఒక కాలక్షేపం చేస్తారు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని పొగిడినప్పుడల్లా ఆడియన్స్లో ఉన్నవాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు ఆ రకంగా ఆ సమావేశం నడుస్తుంది ఒక ఆయన్ని పొగుడతారు పొగిడినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు మళ్ళీ ఆయన కూర్చోగానే ఇంకొక ఆయన లేచి మరొకరిని పొగుడతాడు అప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొట్టడానికి జనం ఉంటారు ఉండాలి మరి ఒకప్పుడు వీళ్ళు చప్పట్లు కొట్టకపోతే కొట్టేస్తారు కూడా అలా నడుస్తూ లోకంలో మీరు ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తిని ఏ కొద్ది పొగడినా ఎక్కువయ్యే ఆయన దాతా అన్నారనుకోండి ఎంత దానం చేస్తాడా వెయ్యి రూపాయలు ఇస్తాడా తక్కువే కొన్ని పదివేలు ఇస్తాడా అది తక్కువే కొన్ని పది లక్షలు ఇస్తాడా అది తక్కువే కాబట్టి పొగడతా అన్నది లోకంలో ఎంత చేసినా ఎక్కువయ్యే ఈశ్వరుని విషయంలో పొగడ్త ఎంత అధికంగా పొగడినా తక్కువే ఇప్పుడు సముద్రాన్ని చూసొచ్చాడో పిల్లవాడు చూసొచ్చి ఫస్ట్ టైం చూసాడు సముద్రం విశాఖపట్నం వెళ్ళి సముద్రం లేదుగా హైదరాబాదులో నిజాంసాబ్ సముద్రాన్ని భగాదియా ఆ విషయం తెలుసా మీకు ఎందుకంటే ఈ సముద్రం ఉన్నట్లయితే తుఫాన్లోనే వస్తూ అందుకోసం నైజాం నవాబు ఏం చేశాడంటే ఈ తుఫాన్ల భాష మన వద్దని ఈ సముద్రాన్ని తరివేశాడు ఎక్కడికో పోయిందని సో ఈ సముద్రాన్ని చూడడానికి వెళ్ళడి వెళ్ళి నేను ఎవరో చెప్తుంటే విన్నాను నేను నా పాండిత్యం మీ ముందు చూపించాను మంచిది సో సముద్రాన్ని చూశాడు విశాఖపట్నం రామకృష్ణ బీచ్కి వెళ్ళి సముద్రాన్ని చూసి వచ్చాడు ఆ బాబును అడిగారు ఎలా సముద్రం ఎంతందంటే పెద్దది అని చెప్పాడు ఎంత పెద్దది అంటే ఇంత పెద్దది చెప్పాడు సముద్రాన్ని ఆ బాబు తన ఫుల్ చేతులు రెండు సాచి అంత పెద్దగా చెప్పాడు ఇంకా అంతకంటే పెద్దది చిన్నపిల్లాడు చెప్పలేడు దట్ ఈజ్ హీజ్ లిమిట్ కానీ సముద్రం యొక్క విస్తారము ఆ లిమిట్ కంటే తక్కువ ఉంటుంది అలాగే ఎంతటి విద్వాంసుడైనా ఈశ్వరుణ్ణి కొనియాడినప్పుడు వాడు ఎంత గొప్పగా కొనియాడినా అది ఈశ్వరుని యొక్క ప్రభావము కంటే తక్కువ ఉంటుంది ఈఎం నీవే కొనియాడదగిన వాడవు నేను నీ ఎడల తప్పు చేసినాను కనుక నీవు నన్ను క్షమించుము సో సో అర్హసి హే దేవా సోడుం అర్హసి నీవు సహించుటకు తగుడు తప్పు పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సహిస్తారు అంతేగాని టిట్ ఫర్ ట్యాక్ అందరు టిట్ ఫర్ ట్యాక్ అని అందరు ఇప్పుడు పిల్లవాడు తండ్రిని ఒళ్ళో కూర్చొని తండ్రిని పేడ పీడిస్తాడు పీడించడం అంటే గడ్డం పుట్టుకు తిరుగుతాడు అయితే మేషాలు పుట్టుకు లాగుతాడు కలదోడు తీసి గిరాటేస్తాడు అప్పుడు ఆ పిల్లవాడు అలా చేశాడు కదా అని తండ్రి టిట్ ఫర్ ట్యాట్ చేయడు తండ్రిని తల్తాడు ఒళ్ళో కూర్చుని అప్పుడు తండ్రి మళ్ళీ వాడిని తంతాడు తన్నాడు తండ్రి సహిస్తాడు సో అదేవిధంగా నీవు తండ్రి పిల్లవాడి యొక్క అపరాధములను సహించే విధంగా నీవు నా అపరాధములను సహించదగు అని అర్జునుడు కోరుతున్నాడు సఖేవ సఖ్యు ఒక మిత్రుడు ఇంకొక మిత్రుని యొక్క అపరాధాన్ని క్షమిస్తాడు ఇప్పుడు ఎలాగంటే ఒక మిత్రుడు చెప్తాడు నాకు వచ్చేప్పుడు టిఫిన్ ఏదైనా తీసుకురారా అని చెప్తాడు చెప్తే వీటిని తీసుకొస్తానని ప్రామిస్ చేస్తాడు కానీ మర్చిపోతాయి మర్చిపోయి ఉత్సతులతో వస్తాయి అప్పుడు ఏది నా టిఫిన్ తెచ్చావా అంటే మర్చిపోయాను రాట ఆ సరే పోలే క్షమించరా అంటే ఆ సరే క్షమించేశానులే అంటే మిత్రుడు చేసిన పొరపాటుని క్షమించటంలో పెద్ద సమయం పట్టదు పెద్ద కష్టం ఉండదు అదే మిత్రుడు కాకుండా ఉదాసీనుడు లేక తటస్థుడు చేసేటనుకోండి అదే పొరపాటు అప్పుడు క్షమించడం కష్టం లేదా మన కింద పనిచేసేవాడు మనం వీడు నా అసిస్టెంటు లేక వీడు నా సేవకుడు అని ఆ విధంగా మన చేత దర్శింపబడేవాడు పొరపాటు చేస్తే క్షమించడం ఇంకా కష్టం మన శత్రువు పొరపాటు చేస్తే అది క్షమించటం చాలా అతి కఠినం శత్రువు యొక్క పొరపాటుని ఎప్పటికే ఎవడూ క్షమించడం సో కాబట్టి పొరపాటుని క్షమించటం అన్నది మిత్రుని విషయంలో సరళంగా సహజంగా వచ్చేస్తుంది కాబట్టి నేను నీకు మిత్రుడను కనుక ఒక మిత్రుడు ఇంకొక మిత్రుని యొక్క దోషమును లేక అపరాధమును క్షమించే విధంగా నీవు నన్ను క్షమించదగును ప్రియ ప్రియ ప్రియా ప్రియురాలు ప్రియుడు ఇప్పుడు ఆవిడ కూర ఏదో చేస్తుంది చేసి రాత్రి డిన్నర్లో దాంట్లో ఉప్పు మర్చిపోయింది ఉప్పు మర్చిపోతే వడ్డించినప్పుడు ఆ నోట్లో పెట్టుకునే దెబలాడేడ్ అంటే అదిగో ఉప్పు లేదు అని దెబలాడేడు అనుకోండి అంటే అది ప్రేమలో కొంత వెలితి అని స్పష్టం అయిపోతుంది అలా కాకుండా కళ్ళు చక్కగా తినేసి తర్వాత ఆమె భోజనాన్ని కూర్చున్నప్పుడు అయ్యో ఉప్పు వేయలేదు నేను మర్చిపోయాను మీరు చెప్పారు ఉప్పు వేయలేదని అంటే పర్వాలేదు నువ్వు ప్రేమతో వండి ప్రేమతో వడ్డించినది ఉప్పు వేయకపోయినా రుచిగానే ఉంటుంది అని చెప్పాడు అనుకోండి ఇప్పుడు ఆవిడ మనస్సు అంత సంతోషిస్తుంది ఆ ప్రేమకి ఆ శక్తి ఉంటుంది ఎదరవాళ్ళను వశం చేసుకునే సామర్థ్యం ఆ ప్రేమకు ఉంటుంది కాబట్టి ప్రియ ప్రియా ప్రియుడు ప్రియురాలి యొక్క అపరాధమును క్షమిస్తాయి క్షమించమని అడగకుండానే క్షమించేస్తాయి పైగా పని కట్టుకుని అడిగితే క్షమించటంలో ఏమీ సమస్య ఉంది కాబట్టి అది ప్రేమ యొక్క మహిమ ఆ విధంగా ప్రియుడు ప్రియురాలు యొక్క అపరాధమును అతి తేలికగా క్షమించే విధంగా నీవు కూడా నా అపరాధమును క్షమించవలసినది అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాడు భాగవతంలో కూడా ఇటువంటి అభిప్రాయం కలిగిన శ్లోకాలు ఉన్నాయి అక్కడ సఖ్యుస్సఖేవ అంటే మిత్రుడి యొక్క అపరాధాన్ని మిత్రుడు వలె పితృవత్తనయ తండ్రి తండ్రి కుమారుని అపరాధమును సర్వం సేహే మహాన్ ఆ మహాత్ముడు శ్రీకృష్ణుడు సర్వమును సహించినాడు అని అర్జునుడు ధర్మరాజుతో చెప్తాడు మహా భాగవతంలో ప్రథమ స్తంభంలోనే వస్తుంది కాబట్టి ఆ విధంగా నీవు నన్ను క్షమించదగును అని ప్రార్థిస్తాడు నేను కర్త క్లాస్లో చెప్పాను ప్రియ ప్రియా అని ఉంటుంది విడతీస్తే ప్రియ ప్రియా ప్రియుడు ప్రియురాలి వలే ప్రియా అర్హసి కలిపినప్పుడు ఆ విసర్గపోతుంది ప్రియాయా అర్హసి అని ఉంటుంది ఇప్పుడు ఇంకా సవర్ణదీర్ఘసంధి రాదు సవర్ణదీర్ఘసంధి చేయబోతే పూర్వత్రా సిద్ధం ఆ విసర్గసంధి అసిద్ధమవుతుంది కాబట్టి అలాగే ప్రియాయా అర్హసి అని ఉండాలి కానీ సవర్ణదీర్ఘసంధి చేసేసి మనకి ప్రయోగం కనపడుతోంది అది ఆర్ష ప్రయోగము మామూలుగా అయితే అలాంటి ప్రయోగం మనమైతే చేయకూడదు భాష్యం చూద్దాము తస్మాత్ అందువలన ప్రణమ్యా నమస్కృత్యా నమస్కరించి ప్రణిధాయ ప్రకర్షేణ నీచై ధృక్వా ఆ పదాలు ఆ అర్థాలన్నీ వరల్డ్లో ఉన్నాయి ప్రా అంటే ప్రకర్షేణ అధికముగా నీ ఉంది నీ అీ అయింది దంత్య నకారమే మూర్ధన్య నకారమైనది ఆ ప్రాలో ఉండే రేఫను బట్టి ని అంటే నీ నీ అంటే బాగా క్రందకు నీచేహ అని అర్థం నీ అంటే నీచేయ క్రిందకు ధాయా అని ఉంది కదా ఆ యాల్ ధా అంటే ధరించి ధృత్వా నువ్వు ధాయి ధారణ పోషణ యోహో ధా అంటే ధరించి కాబట్టి చాలా అధికముగా క్రిందకు నిలబెట్టి దేహమును బాగా క్రిందకు ఉంచి అంటే దండవతు సాష్టాంగంగా ప్రణామం చేశాడు కాయం శరీరం సో శరీరం ఆ విధంగా దండమూవలే నేలపై పడవేసి రసాదయే ప్రసాదం కారయే అది నిచ్ కారయే నీవు ప్రసన్నుడవగునట్లుగా చేస్తున్నాను ం అంటే నిన్ను అహం నేను ఈశం ఈషితారం సకల జగత్తునకు నాథుడవైన నిన్ను ఈష అంటే అదే అర్థం నాథుడు పాలకుడు సకల జగత్తుకు శాసకుడు అదే అర్థం ఈశ సో ఆ విధమైనటువంటి నిన్ను ఈడ్యం స్తుత్యం స్థుతించదగిన నిన్ను ఈశ్వరుణ్ణి స్తుతించాలి స్తోత్రములన్నవి ఈశ్వరుడికే ఉంటాయి స్తోత్రాలు మనుషులకి స్తోత్రాలనవసరం ఈశ్వరుడికే స్తోత్రాలు కానీ కొంతమంది ఏం చేస్తారంటే పరిచ్ఛిన్నమైన దేహాభిమానం కలిగిన వ్యక్తికి కూడా స్తోత్రాలు రాస్తారు స్తోత్రాలు ఈ పండితులు సంస్కృతం వచ్చి కవిత్వం చెప్పేవాళ్ళు ఉంటారు అందులో ఆశు కవిత్వం చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది అలాగా అన్ని నిమిషాల మీద పద్యాలు అల్లేసి చెప్పేస్తారు ఆ పద్యాలు ఎంత తేలిగ్గా అలవక్కగా అల్లేస్తారు మనం రోజంతా కూర్చున్నా ఒక అనుష్ అల్లేప్పటికి మనకి తలపోటు వస్తుంది సరే అసలు కొంతమంది ఆశుకవులు అలా పద్యాలు అల్లుకుంటూ పోతారు వీళ్ళు అవధానాలు చేస్తారు చూడండి ఆన్ ది స్పాట్ పద్యాలు అల్లేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవరినో కూర్చోబెట్టి వారి మీద పద్యాలు అల్లుకుంటూ పోతారు అలా పొగుడుతూ ఉంటారు అలాగా ఆ పరిచ్ఛన్నమైన ఏదో కొంత కీర్తి లేక ప్రతిష్ట లేక ధనము ఇత్యాదిని అపేక్షించి పొగడతలు పొగుడుతో కవిత్వాలు చెప్పడం ఇదంతా మనకు కనపడుతుంది దీని ఆపోజిట్ కూడా ఉంటుంది ఇంత పొగిడిన తర్వాత ఆయన సత్కారం చేయలేదనుకోండి అప్పుడు తిదితో కవిత్వం ఉంటుంది తిట్టు కవిత్వం ఉంటుంది వేములవాడ భీమ కవి కవిత్వం బోలంత బోలంత తిద్తో కవిత్వం అని చెప్పాడు ఇంకా ఇంకా ఉన్నారు అలాగంటే ఈ కవులు సో కాబట్టి ఈ పొగడ్తలో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు స్థుతి అంటే ఈశ్వరుణ్ణి స్థుతించాలి మీరు ఈశ్వరుణ్ణి స్థుతించచ్చు అతిశయోక్తులు ఉండవు మీరు ఎంత అధికంగా స్థుతించినా న్యూనోక్త అవుతుంది అది అవసరం ఉన్నదానికంటే తక్కువ పడుతుంది తప్ప అతిశయోక్త ఉండదు కాబట్టి ఈశ్వరుడే తప్పనిసరిగా స్థుతించదగ్గవాడు అని అర్థం ఈ డ్యం స్థుత్యం ంపున పంపున అంటే నేనైతే నీకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రసన్నుడు వైనిట్లా చేస్తున్నాను నా తరఫు నుంచి నేను ఆ పని చేస్తున్నాను మీ తరఫు నుంచి నువ్వు నన్ను క్షమించేస్తే బాగుంటుంది అని చెప్తున్నాడు పంపున నీవైతే ఎప్పుడు కూడా ఎదరవాళ్ళు క్షమించమని అడగడానికి అనురూప ఉన్నప్పుడే మనం క్షమించేసేయాలి మమ్మల్ని క్షమించండి అని అడిగే అవకాశమే ఇవ్వకుండా క్షమించేయాలి ఒకవేళ మనం గుర్తించకుండగా క్షమించమని వారు అడగడమే తటస్థపడితే వెంటనే ప్రేమగా మనం క్షమించాల్సి ఉంటుంది కాబట్టి క్షమించమని అడిగితే ఇంకా సందేహం ఎందుకు ఎనీవే నేను అపరాధం చేశాను నీవైతే తప్పనిసరిగా క్షమిస్తావని నేను ఆశిస్తున్నాను ఎందుకు క్షమించాలో రీజన్ చెప్పాడు వంపున పుత్రస్యా అపరాధం పితాయథా క్షమతే సర్వం తండ్రి కొడుకు చేసిన అపరాధమునంతనూ క్షమిస్తాడు కొడుకు అపరాధాలు చేస్తూనే ఉంటాడు చిన్నప్పుడు ఒళ్ళో కూర్చొని కాళ్ళతో తనతాడు గడ్డం పీకుతాడు ముక్కు మేసం పీకుతాడు కళ్ళదోర కింద పారేస్తాడు జుట్టు పీకుతాడు ఇలాగేదో తప్పు పని చేస్తూనే ఉంటాడు పిల్లవాడు కానీ తండ్రి క్షమించేస్తాడు వీడి పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతాడు పెద్దవాడు అయిన తర్వాత వినయంగా ఉండడు చాలా అహంకారంగా ఉంటాడు నాయనా ఇలా రా నువ్వు రాత్రి మరీ లేటుగా వస్తున్నావు అంటే నేను లేటుగా వచ్చినట్టు మీకు ఎలా తెలుసు అంటే ఆర్ యూ కీపింగ్ ట్యాబ్స్ అప్ అన్ని డాడ్ గివ్ మీ అ బ్రేక్ అని ఇది అమెరికన్ ఫ్రేజ్ అంటే గివ్ మీ ఎ బ్రేక్ అంటే నీ దారి చూసుకో నా దారిని నన్ను పోను నా దారికి అడ్డు రాకు అని చెప్తాడు చెప్తే తండ్రి పాపం హర్త్ అవుతాడు చిన్నపుచ్చుకుంటాడు సరే ఇంకేం చేస్తాడు క్షమిస్తాడు ఆ తర్వాత వీడికి ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసి ఏదైనా కొంచెం సేవ చేస్తాడేమో అని అప్పటికి వీడి తండ్రి పెద్దవాడైపోతాడు మోకాళ్ళ నొప్పులు ఇవేవి ఉంటాయి ఈ కొడుకు సేవ చేస్తాడేమో అని అపేక్షిస్తాయి తండ్రికి కొంచెం డబ్బు చేతికి డబ్బు కూడా రిటైర్ అయిపోతాడు డబ్బు కూడా తక్కువ ఉంటుంది అప్పుడు అర్జెంటుగా ఏదో ఖర్చు వస్తుంది ఏదో భార్య ఋషిపంచమీ వ్రతం అని ఏదో పెడుతుంది దానికి ఖర్చు వస్తుంది వచ్చినప్పుడు ఆ కొడుకుని చాలా స్వాతంత్ర్యంతో రే నా లక్ష రూపాయలు పొందుతురా అని అడుగుతాడు అయితే వాళ్ళు చెప్తారు నా దగ్గర లక్ష్యప్పుడు అలా అర్జెంట్గా ఎక్కడి నుంచి వస్తాయండి మీరు ఖర్చులు తగ్గించుకోండి అలా చెప్తారు కాదురా మీ అమ్మ ఋషిపంచమీ వ్రతం అంత ఉంది అంటే ఋషిపంచమీ వ్రతం సింపుల్గా చేసుకోండి ఉంటే అంత ఎక్కువగా ఎందుకు చేసుకోవాలి సింపుల్గా మీరు అమ్మ కూర్చొని దేవుని పూజలో కూర్చొని పూజ చేసుకొని అష్టోత్తర శతనామని పూజ చేసుకుని విశ్రమించండి కొంచెం ఖర్చే ఉండదని చాలా చెప్తాడు అక్కడి నుంచి అంతేకాదు డబ్బు ఇవ్వడు డబ్బు అప్పుడు తండ్రి హృదయము కొంచెం కష్టపడుతుంది కానీ అది కూడా క్షమిస్తాయి తండ్రి అలా ఉంటాడు కొడుకు అపరాధాలు చేస్తూనే ఉంటాడు తండ్రి క్షమిస్తూనే అదేవిధంగా నేను కూడా నన్ను క్షణించుకు సర్వం అంటున్నారు శంకరులు సఖా ఇవచ సఖ్యు అపరాధం మిత్రుని యొక్క అపరాధము మిత్రుడు వలె సఖా అంటే మిత్రుడు సఖ్యు అంటే మిత్రుని యొక్క సఖి శబ్దం అది ఆ శబ్దం బాగా తెలుసు ఉండాలి సఖి అని ఇకారాంత శబ్దం విలక్షణంగా ఉంటుంది ఉదాహరణకి షష్ఠీ సఖ్యు అని ఉంటుంది ప్రథమావిభక్తి అయితే సఖా అని ఉంటుంది ఎనివే సో మిత్రుడు మిత్రుని యొక్క అపరాధము నువ్వు వలె యథా వా అంటే లేదా ఇంకొకటి యథా అంటే ఏ విధంగానైతే ప్రియా అపరాధం ప్రియ క్షమతే ప్రియురాలి అపరాధమును ప్రియుడు క్షమిస్తాడు ప్రియురాలు ఏదైనా అపరాధం చేస్తే ప్రియుడికి క్షమించటంలో ఏమి క్షమించుట అంటే సహించుట నీలికగా సహించగలుగుతాడు దాన్ని క్షమించగలుగుతాడు ఏవం అర్హసి హే దేవా సోడుం ఈ విధంగా నీవు ఓ దేవా సహించుటకు నా అపరాధమును సహించుటకు తగుడు అంటే ఈశ్వరుని యొక్క స్థాయి మన అపరాధములను సహించుటకు అర్హమైనది ఇప్పుడు కూడా అపరాధమును సహించినప్పుడు అది పెద్ద రికం అవుతుంది అపరాధం సహిస్తే అది పెద్ద రికం అవుతుంది ఆ పెద్ద మనస్సు మాత్రమే అపరాధాన్ని సహించగలుగుతాడు ఇప్పుడు ఈశ్వరుడు చాలా పెద్ద మనస్సు గలవాడు ఎంత పెద్ద మనస్సు గలవాడు అంటే ఈ సకల జగత్తుకి మూలంలో ఉండే ఆ బుద్ధితత్వము మహత్తత్వము అది ఈశ్వరుని యొక్క మనస్సు సమష్టి మనస్సు సమష్టి మనస్సు అని యూనివర్సల్ మైండ్ అంత అది ఈశ్వరుని యొక్క మైండ్ కాబట్టి అంత విశాలమైన హృదయము నువ్వు ఇప్పుడు తండ్రి ఈశ్వరుడు ఎందుకంటే ఇప్పుడు గాడ్ ఓ ఫాదర్ ఈశ్వరుణ్ణి అందరూ తండ్రి అనే పిలుస్తారు అందరూ కూడా ఈశ్వరుడి దగ్గరికి వచ్చేప్పటికీ అందరికీ ఈశ్వరుడు తండ్రియే మళ్ళీ వీడు తండ్రి ఉంటాడు ఇక్కడ లోకల్గా తండ్రి కొడుకు ఇద్దరికీ కూడా ఈశ్వరుడు తండ్రియే అంతేగాని తండ్రికి ఈశ్వరుడు తండ్రి కొడుక్కి ఈశ్వరుడు తాత అలా ఉండదు ఇట్లా తాత ముత్తాద ఇవే ఉండవు తండ్రికి కొడుక్కి మనవడికి అందరికీ కూడా ఈశ్వరుడు తండ్రియే జగత్పిత కాబట్టి నీవు తండ్రివి నేను కొడుకును జగత్తుకంతకీ తండ్రి నాకు కూడా తండ్రి కాబట్టి నా తప్పుని నీవు క్షమించాలి తర్వాత ఈశ్వరుడు అంతర్యామి హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉండి ఇంద్రియ శక్తులను బుద్ధివృత్తులను ప్రేరేపిస్తూ ఉంటాడు అంతర్యామి అంతర్యామి అంటే ఎలాగో నీకు దృష్టాంతజెక్తుంది ఓ మెషీన్ ఉంది ఓ మెషీన్లో ఒక పాతిక ఐటమ్స్ కదులుతాయి ఒక పాతిక ఐటమ్స్ కదులుతూ ఉంటాయి అటువంటి మెషిన్ ఉందండి పాతిక ఐటమ్స్ ఇప్పుడు అటువంటి మెషీన్ ఒకటి నేను ఒక లేవర్ పైకి కిందకి కదులుతూ ఉంటుంది స్విచ్ ఆన్ చేయగానే ఇంకో లేవర్ ఇలా అడ్డంగా పక్కకి కదులుతూ ఉంటుంది ఇంకో లేవర్ పుష్ చేస్తూ ఉంటుంది మరో లేవర్ లాగుతూ ఉంటుంది ఇలాగా అనేక ఎలిమెంట్స్ ఏక ఇరవై ఐదు ఫంక్షన్స్ చేస్తుంది ఆ మెషిన్ స్విచ్ ఒక్క స్విచ్ వేస్తే ఇరవై ఐదు ఫంక్షన్స్ ఒకేసారి ఆరంభమవుతాయి ఆ మెషిన్ ఓకే అప్పుడు ఆ మెషీన్కి ఏ ఫంక్షన్ ఉన్నా దానిని సంపన్నము చేసేటువంటి దాన్ని ఘటిల్ల చేసే శక్తికే ఎలక్ట్రిసిటీ అని ఆ ఎలక్ట్రిసిటీని అంతర్యామి అని అంటారు బికాజ్ ఏ ఫంక్షన్ మీరు చూసినా ఆ ఫంక్షన్ వెనకాలన్న శక్తి ఎలక్ట్రిసిటీయే ఈ దేహం అట్టిది ఇంట్లో కన్నులు చూస్తూ ఉంటాయి ఈ చూపు వెనకాల శక్తి ఈశ్వరుడే చెవులు వింటాయి చెవులు చేసే పని కన్ను చేయదు కన్ను చేసే పని చెవులు చేయవు చెవులు వింటాయి ఆ చెవులు వినికిడి అనే ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి వెనకాల ఉన్నటువంటి ఆ వినికిడి వెనకాల ఉన్న శక్తి ఈశ్వరుడే వాక్కు పలుకుతుంది దాని వెనకాలన్న శక్తి ఈశ్వరుడే గా మనం లంగ్స్ గాలి పీల్చి విధులు పెడతాయి ఆ లంగ్స్లో ఒక శక్తి రూపంగా ఈశ్వరుడుండి లోపలికి గాలి లాగుతాడు మళ్ళీ గాలిని బయటికి తోసేస్తాడు సో ఆ శక్తి కూడా ఈశ్వరుడే మనం ఆహారం తింటూ ఉంటాం ఆహారం తినేప్పుడు తినకూడానికి కూడా తినేస్తాం ఆల్ ఆఫ్ జంక్ దానికి జంక్ ఫుడ్ అని పేరే తింటూ ఉంటాం అంటే వేస్ట్ బ్యాస్కెట్లో పాడేయాల్సినవన్నీ ఇక్కడ వారేస్తూ ఉంటాం వారేస్తూ ఉంటే లోపల జఠరాగ్ని శక్తిగా ఉండి అదంతా పచనం చేసి ఆ వ్యవస్థను చేసేది ఈశ్వరుడే కాళ్ళకి నడిచే శక్తి వెనక ఉండేది ఈశ్వరుడే చేతులకి పట్టుకునే శక్తిని ఇచ్చేది ఈశ్వరుడే ఆఖరికి బుద్ధికి ఆ వృత్తులను అంటే సంకల్పములను ఇచ్చేటువంటి సామర్థ్యం కూడా ఈశ్వరుడివే ఎన్ని ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్స్ వెనక్కాల ఒకే ఒక శక్తి గలదు ఆ శక్తియే ఈశ్వరుడు అటువంటి ఈశ్వరుడికి అంతర్యామి అని పేరు చూడండి ఎంత ఉపకారం చేస్తున్నాడో ఈశ్వరుడు చేతులతో పట్టుకున్నాను అంటే ఈశ్వరుడు అనుగ్రహం కాలతో నడుస్తున్నానంటే ఈశ్వరుడు అనుగ్రహం ఈ విధంగా అంతర్యామిగా ఉండి ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి ఎంత ఉపకారం చేయాలో అంత ఉపకారాన్ని ఈశ్వరుడు చేస్తున్నాడు ఈశ్వరుణ్ణి భయపెట్టే విధంగా శాస్త్రాలు వర్ణించలేదు ఈశ్వరుణ్ణి మిత్రుడుగానే వర్ణించాడు సో సఖా సఖాయం అబ్రవీత్ అను మంత్రం ఒకటి ఉంది యజుగవేదంలో సఖా సఖాయం అబ్రవీత్ మిత్రుడు మిత్రుడితోటి చెప్తున్నాడు అక్కడ మిత్రుడు ఈశ్వరుడు మిత్రుడితో అంటే జీవుడితో చెప్తున్నాడు ఎస్ తిథ్యాజ సఖి నతస్య వాచ్యపి భాగో అస్తి మంత్రం అన్నది చాలా మంచి మంత్రం చూడు నేను నీకు నీ మంచిని కోరే మిత్రుడను ను నన్ను విడిచిపెట్టకు ఎవడైతే మంచిని కోరే మిత్రుడైన ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు హృదయంలో మిత్రుడు మంచిని కోరుతూ ఉన్నాడు ఆ ఈశ్వరుణ్ణి ఎవడైతే తిరస్కరిస్తాడో ఈశ్వరుని తిరస్కరించి ప్రాపంచిక విషయంలో వైపు ఎవడైతే పరుగులు తీస్తాడో వాడు ఆ ఈశ్వరుణ్ణి తిథ్యాజ అంటే తథ్యాజ అని అర్థం విడిచిపెట్టేశాడు కనుక నా తస్య వాచ్యపి భాగో అస్తి వాడికి ఆ వాక్కునందు కూడా భాగము లేదు ఎందుకంటే వాక్కు కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే ఆ వేదవాక్కు దానిలో వాడికి వాటా లేదు అంటే యోగ్యత లేదు ఇథ కాబట్టి ఈశ్వరుడు మిత్రుడుగా మనోహృదయంలో ఉన్నాడు తర్వాత ఈశ్వరుడు ప్రియుడు ప్రియ అనుంది కదా ప్రియ ప్రియా అర్హసి ప్రియ అంటే ఆత్మా అనర్థం ప్రియ అన్న ఆత్మాన్న ఇవి పరిగణిస్తారు వేదాంతం ఇంకేతనే వ్యోమే భక్త సమే ప్రియ ఎవడు భక్తుడో వాడు నాకు ప్రియుడు జ్ఞానీ త్వాత్మైవమే మతం జ్ఞాని అనగా నా ఆత్మయే అని రెండు శ్లోకాలు ఉన్నాయి ఈ రెండు శ్లోకాల్లో జ్ఞానీ ఆత్మయే అన్న చోట ఆత్మ ప్రియ అని అర్థం రాస్తారు ఈ మళ్ళీ పన్నెండో అధ్యాయంలోకి వస్తే యోమే భక్త సమే వాడు నాకు ప్రియ ప్రియుడు అన్న చోట ఆత్మ అని అర్థం రాస్తారు ఎందుకంటే ప్రియమనగా ఆత్మయే కాబట్టి ఈశ్వరుడు ఆత్మ చైతన్యం రూపంగా మనలో ఉన్నాడు కనుక ఆయన ప్రియుడు కాబట్టి ఇక్కడ చెప్పారు మూడు దృష్టాంతాలు తండ్రి మిత్రుడు ప్రియుడు ఈ మూడు దృష్టాంతాలు కూడా ఈశ్వరుని విషయంలో ఎంతయు తగి ఉన్నది ప్రసహి క్షమిుతకు నీవు తగుదు అని అర్థం మంచి శ్లోకం పర్వత అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వాన ప్రవ్యథిత మనో మే తదే దర్శయ దేవం ప్రసీదేవేశ జగన్ నివాస మీరు ఏదైనా శ్లోకాలు స్తోత్రాలు చదివేప్పుడు చక్కగా పఠించటము చక్కగా ఉచ్చరించటము దాని మీద కొంచెం మీరు మనస్సు పెట్టాలి అంతే దంపుళ్ల పాటలాగా పాడేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు చక్కగా ఉచ్చరించుటా అన్నది అది సమాజంలో అది కొంత కొరబడినట్టుగా అనిపిస్తుంది తప్పులు ఇంచుమించు లేకుండా చాలా తక్కువ తప్పులతో ముద్రితమైన పుస్తకం కానీ చాలా తక్కువ తప్పులతో ఉచ్చరింపబడిన ఉచ్చారణ రికార్డెడ్ స్పీచ్ కానీ మ్యూజిక్ కానీ వాటెవర్ చాలా అదుపుగా కనపడుతున్నాయి చాలా దురదృష్టకరమైన విషయం నాకు ఎంఎస్ సుభలక్ష్మి ఇష్ట నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ సంగీతం మీద ఇష్టం అని కాను సంగీతం అంటే అందరికీ ఇష్టమే సంగీత దృష్ట్యా ఇష్టం అని కాదు ఆ విష్ణు సహస్రనామాన్ని ఆవిడ కరెక్ట్గా ఉచ్చరిస్తున్నాం క్లీన్గా ఉచ్చరిస్తున్నాం కాబట్టి ఉచ్చారణ సంగీతమే కాదు సంగీతము రాగమే కాదు ఉచ్చారణ కూడా ఉండాలిగా మీరు మీరు చెప్పేది అందంగా ఉంటే దానికి రాగయుక్తంగా చెప్పాలి చెప్పేది తప్పులు చెప్పి రాగయుక్తంగా చెప్తే ఉపయోగం కాబట్టి ఎంఎస్ సుబ్బలక్ష్మి విష్ణు సహస్రనామాన్ని మీరు ప్రేమగా విన్న వింటూ ఉండుంటారు చాలామంది విని ఉంటారు ఆవిడ ఎలా ఉచ్చరిస్తోంది కొంచెం పరిశీలిస్తే బాగుంటుంది శ్లోకాన్ని ఉచ్చరిస్తే అది రాగయుక్తంగా శ్లోకం చదవడం ముఖ్యమా కాదు ఉచ్చారణ దోషాలు లేకుండా శ్లోకం చదవడం ముఖ్యం ముందు ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేశాక ఆ తర్వాత మీరు రాగయుక్తంగా ఉచ్చరిస్తే మాకేం అభ్యంతరం లేదు మేమేం కాదనం తుమ్మం కానీ ముందు మీద మీ ఉచ్చారణ దోషాలు ఉండకూడదు మీరు ఉచ్చారణ దోషాలని సర్దుకుని సర్దుబాటు చేసుకుని క్లీన్గా చెప్పడం అన్నది అభ్యాసం చేస్తే అప్పుడు దానివల్ల చాలా లాభం కలుగుతుంది అందుకోసం నేను మీ చేత ఆ శ్లోకాన్ని అలా చెప్పిస్తున్నాను మంచిది అదృష్టపూర్వం దృష్వా హృషితోష్మి నాకు హర్షము కలుగుచున్నది హృషితోష్మి హర్షము అంటే సుఖము లేక ఆనందము అని కాదు అది కాదు దాని అర్థం హర్షము అంటే ఉద్వేగము అని అర్థం ఉద్వేగము బాగా వేగం ఇప్పుడు నీకు లాటరీ వచ్చిందన్నారు అనుకోండి వీడి గుండి అంతవరకు డెబ్బై రెండు సార్లు కొట్టుకునే గుండె ఇప్పుడు నూట సార్లు కొట్టుకుంటుంది దాన్ని ఏమంటారు ఉద్వేగము అంటారు అది ఉద్వేగము ఈ ఉద్వేగము అనేది అది ఇంగ్లీష్లో అయితే మీకు సమానంగా సమానార్థక పదాలు ఉంటే తెలుస్తుందని నేను మీకు చెప్తున్నా సంస్కృత పదం హర్షము దాన్ని ఉద్వేగము అని హర్షము తెలుగులో కూడా మూపెట్టి వాడతారు ఇంగ్లీష్లో అయితే టర్బులెన్స్ అనే పదం వాడతారు టర్బులెన్స్ మీకు తేలిగ్గా తెలుస్తుందని చెప్పాను ఇంకో పదం కూడా చెప్పుకుంటే చెప్తా కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు పెరాక్సిజం అది ఉద్వేగం బాగా ఎక్సైట్ అయిపోతాడు ఇప్పుడు ఈ టీ ట్వంటీ ఇంకా మూడు బాల్సు నాలుగు రన్స్ అలా అలా అది ఉద్వేగము తెలిసింది కదండి మూడు బాల్స్ నాలుగు రన్స్ ఇంకా ఉద్వేగం తక్కువే ఒక బాల్ మూడు రన్స్ అసలు ఇంకా కూర్చోలో కూర్చోడు ఎవడు కూడా ఉద్వేగం టక్ టక్ టక్ టక్ టక్ కొట్టేసుకుంటున్నాయి ఈ ఉద్వేగమునకు హేతువులు భయం కావచ్చు భయం వస్తే ఉద్వేగం వస్తుంది లేకుండా పాము బుస్సును కనవడానికి సిద్ధంగా ఉంటే వీటికి ఏమొస్తుంది ఉద్వేగం వస్తుంది లేకపోతే ఎక్కువ అతిశయించినటువంటి అభీష్ట సిద్ధి కావచ్చు పది లక్షల లాటరీ వచ్చిందనేప్పటికీ ఉద్వేగం వస్తుంది కొంతమంది గుండె ఆగిపోతుంది కూడా ఉద్వేగం లేకపోతే బాగా దుఃఖం వచ్చినప్పుడు కూడా ఉద్వేగం వస్తుంది కాబట్టి ఉద్వేగము ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే యోన హృష్యతి నవేష్టి నోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి యో మద్భక్త ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తే మీరు ముక్కు మీద మేలేసుకుంటారు అలా చెప్పాడా కృష్ణుడు అని సో ఎందుకంటే లోకంలో వాల్యూస్ అవో దాటిలో పోతూ ఉంటాయి భగవద్గీతలో వాల్యూస్ కొంచెం భిన్నంగా ఉంటాయి లోకంలో జనులు భగవద్గీత పారాయణ చేసేద్దామని హడావిడే తప్ప దాంట్లో చెప్పింది ఆచరణలోకి చేద్దామనే ఉత్సాహం తక్కువ ఉంటుంది దాన్ని పారాయణ చేసేయాలనే హడావిడే నేనంటాను మంచిది ఈవేళ పారాయణ మొదలు పెడితే ఎప్పటికైనా ఆచరణలోకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మరి ఆ పారాయణ నిర్దిష్టంగా ఉండాలి కదా అక్షర దోష ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండాలి కదా సో కాబట్టి ఎనీవే సో అది హర్షము హర్షము అభీష్టమైన ఇమోషన్ కాదు అది ఒక ఇమోషన్ అది అది అభీష్టమైంది కాదు అర్జునుడు అంటున్నాడు నాకు హర్షం వచ్చేస్తుంది అంటున్నాడు నేను తట్టుకోలేకపోతున్నాను ఈ హర్షాన్ని ఈ ఉద్వేగాన్ని సో ఎందుకంటే నేను ఎప్పుడూ చూడని ఆ విశ్వరూపాన్ని చూసినాను అదృష్టపూర్వం దృష్ట ఖృషితోస్మి ఆ ఎప్పుడు ఎన్నడూ చూడని విశ్వరూపాన్ని చూసేసి నేను ఉద్వేగానికి గురి అవుతున్నాను ఉద్వేగం ఎందుకంటే ఇంకా ఏమంటే మే మన భయన ప్రవ్యథితం నా మనస్సు చూడండి ఉద్వేగం యొక్క లక్షణంలో ఉండదు భయముతోటి తీవ్రమైన వ్యథను అంటే పీడను పొందుచున్నది భయం సో విశ్వరూపాన్ని చూస్తే భయం మనుషులకి సరళం న రోచతే కఠినం నా పచ్చ సో సరళంగా ఉన్నది రుచించదు కఠినంగా ఉన్నది అరగదు అరగదు తింటే అరగదు అని విషయంలో చెప్పారు అలా ఇది బీరకాయ కూరలు వేసి పెట్టారనుకోండి బీరకాయ కూర అంటే చప్పిడి కూర అంటే బీరకాయని ఉడికించేసి అలాగ జాగ్రత్తగా వడ్డించి అన్నంలో పెట్టారనుకోండి దేవుటి రోగి సోడికి పెట్టినట్టుగా ఇది పెట్టారు ఏమిటి అంటాడు సరళది నాకు రోచ్యతే వంకాయ కారం పెట్టుకోర చేసి పెడితే కడుపులో పుట్టుకొస్తాయి వాడికి అది అరగదు కఠినం నా పచ్చితే మనిషి ఈ ఇప్పుడు దేవుడు ఇదిగో రా దేవుడు అని శ్రీరాముడు సో అలాగ కోదండరాముడు అలా నిలబడి ఉంటాడు ఏమీ కదలికా మీద అలా ఉంటాడు కోదండరాము ఆ కోదండరాముడిని ఆరాధించరా అంటే ఆ దాంట్లో ఏముందండి పాత చింతగా పచ్చడిలా ఉంది తప్ప ఏమీ అట్రాక్షన్ ఏం లేదంటాడు సరే అయితే నీకు అట్రాక్షన్ కావాల్సి వస్తే ఇదిగో విశ్వరూపం అని విశ్వరూపం చూపిస్తే జడుచుకుంటాడు కఠినం నా రోచితే సరళం నా రోచితే కఠినం నా పచ్చితే మనం స్వభావం అలా ఉంటుంది సో విశ్వరూపం విశ్వరూపం అని అల్లరిపి చేసినంత టైం పట్టలేదు తీరా విశ్వరూపం చూపించేపటికి నాకు భయం వేసేస్తుంది నా మనస్సు అంతా భయంతో నిండిపోయింది గుండె గుండె బీపీ రక్తపుపోటు బాగా అధికంగా పెరిగిపోయింది గుండె కొట్టుకునే స్పీడ్ కూడా బాగా పెరిగిపోయింది చాలా ఇంకే రూపము ఈ రూపాన్ని ఉపసంహారం చేసే చూసింది చాలన్నాడు ఇది ఎలా ఉందంటే చిన్నప్పుడు మేము బాగా చిన్నప్పుడు దృష్టాంతా చెప్తున్నాను నేను మీరు మరోలో అనుకోకండి స్వామీజీ ఎప్పుడు సినిమా హాల్ చుట్టూ తిరుగుతారు అనుకున్నారు ఇట్స్ లైక్ దాట్ మేము చిన్నప్పుడు సినిమా చూడడానికి వెళ్ళాం అప్పటికి ఇంకా కలర్ సినిమాలు కనిపెట్టలేదు సైంటిస్టులకు ఇంకా కనిపెట్టలేదు కలర్ కలర్ సినిమా రాలేదు అప్పటికి అన్నీ బ్లాక్ అండ్ వైట్ సినిమా అంటే బ్లాక్ అండ్ వైటే ఆ సినిమా పేరు కుహ్రా అది సినిమా అది చూడ్డానికి వెళ్తే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన ఆయనకి ఆయనకి చూడడం ఇంట్రెస్ట్ నేను పక్కన తోకలా ఉన్నాను నేను ఎరా నువ్వు ఏం చేస్తావురా అంటే మరి మీరేం చేస్తారు నేను సినిమాలు కొట్టినా దగ్గర వచ్చేస్తానన్నా ఎందుకురా నీకు ఆ సినిమా నచ్చదేమో నీకు ఇష్టం ఉండదేమో పిల్లలు అది భయంగా ఉంటుందేమంటే ఆయన పర్వాలేదన్నా ఎలా వెళ్తే ఆ సీన్ చూసి కడుగు భయపడి నిజంగా నేనే భయపడ్డాను ఆ పక్కన ఉన్న ఆయన ఆయనే భయపడుతుంటే కుట్రాడిని నేను భయపడటానికి ఆశ్చర్యం అలాగా అలా భయాన్ని కలిగించేటువంటి సీన్స్ ఈ విశ్వరూపం అలా చాలా భయంతో కలుగుతోంది చాలా విభత్సాన్ని కలిగి ఉన్నది ఆ రూపము చాలు చాలు ఇంకా ఆపేసేవి అని ఆపేయమంటున్నాడు ఆపేసి నీ పూర్వమునందు నీకు నీవు ఉండే రూపం కలదో అత్యంత ప్రసన్నమైన రూపం నవ్వు ఆనందము కలబోసినట్టుగా ఉండేటువంటి ఆ అందమైన రూపమేది కలదో అదే నాకు చూపించు తప్ప ఈ విశ్వరూపము ఈ బీభత్సమైన రూపము వద్దు తదేవమే దర్శయ దేవ రూపం హే దేవా ఆ రూపమునే చూపించు ఆ అంటే ఈ విశ్వరూపానికి ముందున్నటువంటి మృదు మధురమైన ప్రసన్నమైన చిరునవ్వుతో కూడిన రూపం దాన్నే చూపించు ప్రసీద ప్రసన్నుడవు కమ్ము అంటే ఇంత ఘోరంగా ఇంత కామృత్యువు యొక్క హేళ ప్రదర్శిస్తూ ఈ సర్వాన్ని కూడా మింగేస్తానన్నట్టుగా అంత భయంకరంగా ఉన్నావేమయ్య వద్దొద్దు ఆ క్రౌర్యాన్నంతని కూడా ఉపసంహరించి ప్రసన్నుడవు కమ్ము దేవేశ దేవతలకు ప్రభువు అష్ట దిక్పాలకులు దిక్కులకి పాలకులు ఉంటారు ఇంద్రుడు వరుణుడు వీళ్ళందరూ దేవతలు ఎనిమిది దిక్కులకి ఎనమండగురు పాలకులు ఉంటారు వేళ్ళకి పాలకుడైన ఈశ్వరుడు దేవేశ సో దేవదేవ జగన్ జగత్తు ఆ ఈశ్వరుని ఎందే మనుగడను కలిగి ఉంటుంది నివాసము మనుగడ జగత్తు ఉంది అంటే ఈశ్వరుని యొక్క ఉనికి ఎందే జగత్తు ఉన్నట్టుగా భాషిస్తుంది అని అర్థం ఇది ఎలాగంటుందంటే నెక్లెస్ ఉంది అంటే బంగారం ఉండి నెక్లెస్ ఉంటుంది బంగారము లేకుండా నెక్లెస్ ఉంటుందా ఉండదు బంగారము ఉండి నెక్లెస్ ఉంటుంది అలాగే ఈశ్వరుడు ఉండి జగత్తు ఉంటుంది బంగారము యొక్క ఉనికిలోనే నెక్లెస్ ఉంటుంది అలాగే ఈశ్వరుని యొక్క ఉనికి ఎందే జగత్తుంటుంది ఇంకో అంటే స్టెప్ వైజ్ నేను పెంచుకుంటూ పోతున్నా ఇంకో ఉండేది బంగారమే నెక్లెస్ ఊరికే కనబడమే తప్ప ఆకర్షణగా ఉన్నది బంగారమే అలాగే ఈ జగత్తుని చూసారా ఇదంతా గ్లెటర్ అంటారు గ్లెటర్ అంటే అంత చమక్ చెమక్ తప్ప సత్తా ఏమీ సబ్స్టెన్స్ ఏమి మక్ చెమక్ ఉంటుంది ఎప్పుడైనా లేజర్ షో ఎప్పుడైనా చూశాను లేజర్ షో అంటే లేజర్ షో అంటే అలా గాల్లో గాలి కూడా కదా ఆకాశం ఆకాశంలో ఇవేవో చూపిస్తాయి అవి ఏముండవు ఉరికే చూసేసి నిరిసిపోవడమే తప్ప ఏముండవు ఉన్నది ఆకాశమే అదేవిధంగా ఈ జగత్తు అన్నది ఒక లేజర్ షో ఇది ఉన్నది ఈశ్వరుడే ఆ ఈశ్వరుడి యొక్క ఉనికి జగత్తు కనబడుతూ ఉంటుంది జగత్తు కనబడేదే తప్ప ఉన్నది ఈశ్వరుడే లేజర్ షో దృష్ట లేజర్ షో కనబడుతూ ఉండడమే తప్ప ఉన్నది ఆకాశమే అలా భాష్యకారులు అదృష్టపూర్వం నా కదాచిదీ దృష్టపూర్వం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు పూర్వము నుండి ఎప్పుడూ చూడలేదు అదే అదృష్టపూర్వం ఇదం విశ్వరూపము ఈ విశ్వరూపం అలాంటిది తవా నీ యొక్క విశ్వరూపము మయా అన్యహివా ఇటువంటి ఈ నీ విశ్వరూపమును ఇది వరలో ఎవ్వరూ చూడలేదు ఎవళ్ళు అంటే నేను చూడలేదు ఇతరులు కూడా చూడలేదు అటువంటి రూపం తత్ అహం దృష్ట్యా అటువంటి రూపమును నేను చూచి హృషిత హస్మీ హర్షోద్వేగమును పొందుచున్నాను హర్షము యొక్క ఉద్వేగము పొందుచున్నాను ఈ హర్షానికి ఒక లక్షణం ఉంది ఆ హర్షానికి ఒనుకొస్తుంది తర్వాత ద హెయిర్ స్టాండ్స్ ఆన్ ఇట్ స్టాండ్స్ అంటారు గగుర్పాటు తెలుగులో గగుర్పాటు అంటారు సంస్కృతంలో రోమాంచము ఉంటారు ఇంగ్లీష్లో లో నేషన్ అనేదో సంథింగ్ క్యూరియర్ వర్డ్ ఉంది నాకు స్పెల్లింగ్ కూడా గుర్తు సో అది అది అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ ఫర్ ది సిస్టమ్ ఈ నెర్వస్ ఎక్సైట్మెంట్ అనమాట అది నెర్వస్ ఎక్సైట్మెంట్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఎనీవే అది కలుగుతోంది నాకు పైగా భయన చ ప్రవ్యథితం తోటి నా మనస్సు చాలా వ్యథను పొందుతున్నది అతేవమే మమా దర్శయా కాబట్టి హే దేవా నాకు దానినే చూపించుము హే దేవా రూపం ఆ రూపమునే చూపించుము అంటే రూపము ఎద్ మత్సఖం నాకు మిత్రుడైన రూపం ఏది గలదో దానినే చూపించు మత్సఖం అంటే బహువ్రీహసమాసం అహం సఖాయత్ నపూంసకలింగం మత్సకం రూపం బహువ్రీహసమాసం నేను ఏ రూపమునకు నేను మిత్రుడనో ఆ రూపమును చూపించు అర్జునుడు మిత్రుడు ఏ రూపానికి ఈ విశ్వరూపానికి మిత్రుడేం కాదు విశ్వరూపానికి మిత్రుడు లేదేమీ లేదు ఏ రూపానికి మిత్రుడు ప్రసన్నమైన మధురమైన రూపమేది గలదో ఆ రూపానికి అర్జునుడు మిత్రుడు కాబట్టి నాకు ఏ మిత్రుడైన రూపం ఏది గలదో అదే చూపించు దేవేశ ప్రసీద దేవేశ ఓ దేవదేవ ప్రసన్నుడ ముఖము ఆ ప్రాచీన రూపాన్ని చూపించమన్నాడు ఈ రూపము వద్దు ఆ ప్రాచీన రూపమునే చూపించును ఇది ఎలాగంటే రోలర్ కోస్టర్ అని ఉంటుంది అంటే వీడిని ఓ కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళు గట్టిగా కట్టేసి లేబర్స్తో గీగా లేదా పడిపోతాడు కట్టేసి మహావేగంతో ఓ కిలోమీటర్ ఎత్తుకి విసిరేస్తాడు అక్కడికి విసిరేస్తాడు వీడు అలా విసిరి వెళ్ళిపోతూ ఆ ఒళ్ళంతా కూడా జల ఉద్వేగభరితులైపోయి భయపడిపోయి ఇంకా చాలు బాబోయి నన్ను దింపేయండి దింపేయండి దింపేయండి అని కేకలు పెడతాను దింపేయడానికి అలా కుదరదు దానికి ఏదో స్కీమ్ ఉంటుంది త్రీ మినిట్సో ఫైవ్ మినిట్స్తో అలా ఎత్తులో విసిరి విసిరి విసిరి వీడు ఏడి చేసి మొత్తం ఇంకా కదలడానికి ఉండదు అలాగా భయపడిపోయి ఆఖరికి తీసుకొచ్చి నేల మీద దింపుతాను దింపితే బ్రతుకు జీవుడా అనుకుంటూ దాంట్లోంచి బయటపడతారు అర్జునుడిది అలా ఉంది ఇది ఎలా ఉందంటే పూర్వానికి నేను ఎక్కడికో భిక్షకు వెళ్ళినప్పుడు స్వామిజీ కొత్త ఆవకాయ ఎవరైనా రుచి చూస్తారా అని అంటే చూడమో కడుపులో మంట అది ఉంది కొత్త ఆవకాయ అంటే కొంచెం మంట ఎక్కువ ఉంటుందేమో కొని అంటే అలా కాదు స్వామిజీ బెల్లం ఆవకాయ కూడా పైగా ఇది మధురంగా కూడా ఉంటుంది చూడండి రుచి వేశారు బెల్లం ఆమకాయ కదా నేను ఆకర్ష ఆకర్షణ పొంది అది కొద్దిగా తింటే బెల్లం ఉన్నమాట వాస్తవమే కానీ ఆ బెల్లానికి పది రెట్లు కారం ఉన్నాయి గుడ్డు కారం ఆ కారం తోటి ముక్కులోంచి కళ్ళలోంచి సెగలు పొగలు వచ్చేసి చెవుల్లోంచి కూడా పొగలు వచ్చి ఆ తర్వాత కడుపు మంటతోటి అరగంట సేపు బాధపడాల్సి వచ్చింది ఈ విశ్వరూపం ఆ విధంగా తయారైంది అర్జునుడికి కాబట్టి చాలు చాలు ఇన్ అఫ్రీజన్ ఆఫ్ ఆపేసేమంటున్నాడు కనుక హే దేవేశ ప్రసన్నుడు కమ్ము జగన్ నివాసం జగతో నివాస జగన్ నివాస అది జగతి నివాస ఎస్య సహా కాదు జగత్తునందు నివాసము గలవాడు దాని వైయ వ్యధికరణ బహుంధీహి అంటారు అది కాదు జగత నివాస ఇప్పుడు బంగారము ఆభరణమునందుందా ఆభరణం బంగారంలో ఉందా అంటే రెండు రకాలుగాను చెప్పచ్చు బంగారం ఎక్కడుందండి ఎక్కడుండడం ఏంటంటే ఇదిగో ఈ నెక్లెస్లో ఉందిగా అని చెప్పచ్చు ఏమన్నా నెక్లెస్ యొక్క ఉనికి దేని ఉంది అని అడగాలి ఫిలాసఫర్ స్టూడెంట్ని అడగాలి ఫిలాసఫీ స్టూడెంట్ని అడగాలి లేకపోతే మామూలుగా ఈ మార్కెట్లో బంగారుపు ఆభరణాలు ఖరీదు చేస్తారు చూడండి కస్టమర్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు ఆభరణం ఎక్కడ ఉంది అని అడిగితే ఎక్కడ ఉండడం ఒకట ఆభరణాలు షాప్లో ఉన్నాయని చెప్తారు వాళ్ళకి వీడు అడిగే ప్రశ్న వాళ్ళకి అసలు అర్థమే కాదు అంటే నేను చెప్తున్నది ఏమన్నా మీకేమైనా అర్థమైందా ఇప్పుడు ఓకే